అస్సలం అయికు వరహమతుల్లా వరకా అల్హందుల్లాహి వహద ఓ సల ఓ సలం అలామల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరకం నరక వాసులు నరకం యొక్క శిక్షలు దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము నరకం దాని యొక్క వేడి ఎలా ఉంటుంది నరకం దాని వేడితో అందులో పడే నరక వాసులను ఎలా శిక్షిస్తుంది దానిని వివరిస్తూ అల్లాహు తహా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు ఈ రకాలు ఏదైతే తెలిపాడో దానివల్ల మనకులో భయం ఏర్పడి మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనిషి కాలి బూడిదైపోతాడు అని కానీ నరకాగ్ని అలాంటిది కాదు అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం मरी दाने वाल मन की कगे बाध इंत घोर उचित्रकम विषय आ शिशाग्नि मन की चावे रा अंदर मनि कल बूड़द अला कावानी येमात्र अवकाश ले नरक शिष्य अल्लाहोत ये, ये आयतल अवतरीपेसाड़ो वाटा కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థ భావాలను తెలుసుకుందాము వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేస్తాము నరకాగ్ని ఎంత శిక్ష పరమైనదంటే కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు దాని యొక్క వేడి అగ్ని యముకలకు చేరుకుంటుంది అంతే కాదు హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది అంతే కాదు అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో దాని యొక్క రకం ఏమిటి నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది లాహో అక్బారం ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది హృదయం లోపలి వరకు చేరుతుంది కడుపు లోపలి వరకు చేరుతుంది ఇలాంటి విషయాలు వింటామా సుదరులారా నరకం గురించి ఇన్ని వివరాలు అల్లా మనకు తెలిపాడు అంటే అన్ని రకాల పాపాలను అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని సూర్య గాషియాలోసు ఎన్నో ముఖాలు వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి వంగి ఉంటాయి వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు కానీ ప్రవక్త విధానంలో లేనందుకు అల్లా యొక్క సంతృష్టి కొరకు లేనందుకు ఏం జరిగింది తస్లానా రన్హామియా ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా నరకంలో చేరారు ఎలాంటి నరకం హామియా అది మండుతూ ఉంటుంది మరోచోట సూరతుల్ లైల్లో అల్లహర్బుల్ ఆలమీన్ ఫర్ తుకు అని తెలియబరిచాడు ఆ నర్కాగ్ని ఎలాంటిది నారన్ తలవ్వా నిప్పులు చెరిగే ఆ నర్కాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా ఇంకా ఆ భగ భగ మండుతూ ఉంటుంది మంటలు లేస్తూ ఉంటాయి దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది అతని చేతులు విరిగిపోవుగాక అతను సర్వనాశనమయ్యాడు అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బుధనం అతనికి ఏమి ప్రయోజనం కలిగించలేదు గమనించండి ఇక్కడ నారన్ హామియా నారన్ తలవ్వా నారన్ రాత లహబ్ నార్ అగ్ని నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి ఇక్కడ రాత లహబ్ అందులో భగభగ మండుతూ ఉంటుంది దాని యొక్క మంటలు దాని యొక్క జాలలు మహాభయంకరంగా ఉంటాయి ఈ విధంగా మహాశివులారా అంతటి కఠిన శిక్ష ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద అల్లతి తత్ అఫ్ ఇద అని ఆ నరకం నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది అని ఒక చోట తెలపడం జరిగింది మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరే చోట పడతాయో వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది సూరతుల్ ముర్సలాతులు అల్లాహుతాల తెలిపాడు ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగ్ల మాదిరిగా మహా గొప్ప కోటల మాదిరిగా అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది ఆ నిప్పు అంత భయంకరమైన ఘోరమైన అంత పెద్దగా ఉంటుంది అంటే ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు ఆదం జుజ్ ఉమ్ జుజ్ఇన్ ఇహ లోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో అది నరకపు అగ్నిలో డెబ్బై భాగాలు చేస్తే అందులోని ఒక భాగం సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది సహాబాలు చెప్పారు ప్రవక్త మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు ఆ నరకా అగ్ని ఇహలోకపు అగ్ని కంటే ఫుద్విల బితిశయం వసి నుజ అరవై తొమ్మిది రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది మరి గమనించండి ఈ ఇహ లోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళ మనం ఇంతకంటే అరవై రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము మహాశివులారా మనిషి వేడిలో కాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి నీడ పొందడానికి చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు అవునా కాదా మనందరి పరిస్థితి ఇదే కదా కష్టపడుతున్నాడు శ్రమ పడుతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు పని చేస్తున్నాడు అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెముటలు కారుతూ శక్తి క్షీణించిపోయినట్టుగా ఏర్పడుతుంది కొంతసేపటి గురించి అయినా నీడలోకి వెళ్ళి గాలి వీస్తున్న చోట కూర్చుండి ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు కానీ నరకంలో ఉన్నవారు అల్లాహు అక్బారు నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక ఓపిక వహించలేక చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు అయినా అక్కడ చావు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు అల్లాహుకి ఆ నీడ కూడా ఎలాంటిది ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు నరకము నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా పెద్ద కోట మాదిరిగా ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు అప్పుడు ఏం జరుగుద్ది సూర్యవాక్యాలు అల్లాహతాల దాని గురించి ప్రస్తావించాడు నరకం నరకపు అగ్ని దాని యొక్క వేడి దాని యొక్క రకాలు గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్గా పెద్ద కోట మాదిరిగా ఉంటుంది ఏమైనా గాలి వీస్తుందో ఏమో ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదామో అని కోరుతాడు కానీ అది ఎలాంటిది మీ యహ్మూ అని అల్లహరబ్బుల్ ఆలమీని తెలిపాడు గాలి వీస్తుంది కానీ ఆ గాలి ఎలాంటిది అందులో కూడా విపరీతమైన వేడి పొగా మరియు ఆ దానిని మనిషి ఏమాత్రం భరించలేడు ఎందుకైతే నేను ఆ నరకపు నుండి బయటికి వచ్చాను కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు ఈ విధంగా స్థలాలు మార్చినా ఒక స్థితి నుండి మరో స్థుతికి వచ్చినా నరకపు అగ్ని అనేది నరకపు శిక్ష అనేది తగ్గదు ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో లాబారిదింవల కరీం అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు సూర్యకహఫ్లో చదవండి దాహం కలుగుతుంది మాకు నీళ్లు ఇవ్వండి నీళ్లు ఇవ్వండి అని వారు కోరుతారు అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో దానిని దగ్గరికి తీసుకుంటే యష్ విల్వుజూ త్రాగక ముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది అల్లాహోకి బరు దాన్ని చూసి ఏమంటాడు బీసరాబ్ ఇది ఎంత చెడ్డ నీరు త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు అల్లాహోకి బరు కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు అల్లాహు అక్బర్ ఇలాంటి జీవితం మనిషిది గమనించండి అందుగురించి అల్లాహు తాలా కురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి దీన్ని చదవడం ద్వారా దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము మహాశివులారా నరకం అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది నరకం ఎవరి స్థానం అవుతుంది దీని గురించి హదీతుల్లో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు కొన్ని రకాల గుణాలు తెలుపడం జరిగింది వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే వారు కూడా నరకంలో ఉంటారు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు ఇన్నిరఐతున్నారి అన్ని నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి ప్రవక్త ఎందుకో కారణం చెప్పగలుగుతారా ఉద్దేశం ఏమిటి కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము ఆనాటి కాలంలో సహాబాలు కానీ సహాబాల యొక్క భార్యలు సహాబియాత్ కానీ ప్రవక్త సలల్లాహు అలీ వాసలం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే ఇలా ఎందుకు అని వారు కారణం అడుగుతే వారి ఉద్దేశం ఏముండేది అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని ఎక్కడైనా ప్రవక్త సలల్లాహ అలీ వలం శుభవార్త తెలుపుతున్నారు అలా అదుల్లుకుం అలా మాయం అలాహు బిహిల్ హతాయ మీ పాపాలు ఎలా మన్నించబడాలి మీ స్థానాలు ఎలా రెంటిప్పు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు తప్పక తెలిపండి ఆ విషయాలు ఏమిటి అని అడిగేవారు ఎందుకు అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని అల్లా మనలోని ప్రతి క్షమించుగాక ఈ రోజుల్లో మనలో అనేక మంది అలవాటు ఏమైంది చెడు గురించి ఏదైనా శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు అడ్డ ప్రశ్నలు వేసి ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా ఇలాంటి పాపాలు మన్నించబడవా ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో ఆ శిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు ఇది కూడా చేయడం తప్పనిసరియా చేయకుంటే నడవదా అన్నటువంటి ప్రశ్నలు అక్కడ అల్లాతో భయపడాలి మనం ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు మీకంటే ముందు గతించిన జాతివారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం అందుగురించి మహాశివులారా ప్రవక్త సలల్లాహు అలై సలను ఎప్పుడైతే తెలిపారో నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని ఒక స్త్రీ నిలబడి ప్రవక్త కారణాలు ఏంటి అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ తెలిపారు ఎక్ఫుర్ నల్ లాహన్ఫుర్ నల్ వారి నోట మాటి మాటికి శాపనార్థాలు విల్తు ఉంటాయి వారి ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఖియారుకుం ఖియారుకుం లిఅలి మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని మరియు నేను మీ అందరిలోకెళ్ళ ఉత్తమమైన వాడిని నేను నా ఇల్లాలి పట్ల ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త సల్ల అలస్లం తెలిపారు అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు కానీ ఒక్కసారి భార్య కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను అని భార్య అంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వివరణ ఇచ్చారు అయితే ఇలాంటి చెడుగుణం కొందరి భర్తల్లో కూడా ఉంది వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి భార్యతో ఎంత ఆనందం పొందినా ఎంత సుఖం పొందినా ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు మహాశివులారా నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి దొరలవాట్ల నుండి చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం అదేమిటంటే నరక వాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహు తాలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత అంటే మహమ్మద్ సల్లల్లాహు అలి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వారి స్థానంలో అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరి ఒక్కరినైనా అల్లాహుతాలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహుతాలా అంటున్నాడు ఇక ఏ జాతిపైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది ఏదో ఒక రకంగా కానీ దానిని వారు పిడచివిన పెట్టారు దానిని స్వీకరించలేదు దానిని అర్థం చేసుకోలేకపోయారు అందు గురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది మహాశివులారా మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం అతను దూరపు ఆలోచన తక్కువ ప్రవక్తల ద్వారా లేక అల్లా మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వారు కుర్న్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు తొందరపాటు పడి ప్రపంచ వ్యామోహంలో పడి ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్లై ఉంటారు దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహతాల కురాన్లో స్పష్టంగా తెలిపాడు ఒక ఆజిల ఒక ఆఖిరా మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు మరి మీ వెనుక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరచిపోతున్నారు ఆ పరలోకాన్ని మర్చిపోతున్నారు ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి తాత్కాలికపు లాభాలు ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి దూరము ఉన్న ఆ పరలోకం మహాదూరముంది కదా అని భావించి దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో దానిని పాటించనందుకు అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది ఇప్పటికైనా అల్లా మనకు అవకాశం ఇచ్చాడు మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు ఇకనైనా నరకంతో మనం భయపడాలి దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు ఎల్లవేలల్లో అల్లాతో భయపడుతూ అల్లా యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము సూర్య జుహ్రూఫ్ ఆయత నంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో అల్లాహతాలా ఇంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడో గమనించండి మాలి కఫీ కరియతి మేము మీకంటే ముందు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లెస్ కంటే ముందు మీకంటే ముందు ఏ బస్తీలో ఏ హెచ్చరిక చేసేవాన్ని మేము పంపినా ఆ బస్తీలో ఆ నగరంలో ఉన్నటువంటి శ్రీవంతులు ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు ఇన్నా ఉమ్మ అలా మేము మా తాతము ముత్తాతలను ఒక మార్గంపై పొందాము మేము వారి అడుగు జాడలను నడుస్తాము దానిని మేము విడనాడలేము అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు మీ తాత ముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు ఇన్ అభిమాల్ తొంబి మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో ఏ 30 తీసుకొచ్చారో వాటిని మేము తిరస్కరిస్తాము అల్లాహు అక్బర్ ఈ విధంగా ప్రజలు పెడ మార్గంలో పడిపోతారు అల్లాహుతాళ నరకంలో తీసుకెళ్లే ప్రతీ చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచుగాక నరకం నుండి అల్లా మనందరికీ రక్షణ కలిగించుగాక వరహంల్లాహి రబ్బుల్ ఆలమీన్ అస్సలం అయిం వరహతూ అల్లా వబర్కత